ోహరి ఓం స్మృతిస్మృతిపరాణామాలయ కరుణాయ మామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనా సహనం భునస్సు సహవీంకరవహేస్ అవధీతమస్సు మా విద్విషావై శాంతిశాశాంతి ఆత్మైవాస్ జ్యోతిర్భవతీ ఆత్మనైవా జ్యోతిష్ పల్యయతే కర్మ కరుతే విపల్య మన లోపల ఒక వెలుగు గలదు ఇది పెద్ద చర్చ పెద్ద ఘట్టం ఇది దీన్ని అనుభవానికి తెచ్చుకోవడమే నా జీ జీవన్ముక్తి అనబడుతుంది మన లోపల ఒక వెలుగు ఉండదు అంటే దేహమే ఆ వెలుగు ఎందుకు కాకూడదు కాదు ఆ వెలుగు దేహము కాదు ఆ వెలుగు మనస్సు కూడా కాదు ఎందుకంటే మనస్సు అలా కదిలిపోతూ ఇప్పుడు మీరు సినిమా చూశారనుకోండి సినిమాలో ఆ దృశ్యాలో ఆ విధంగా మనకి దర్శనం కావాలి కనబడాలి అంటే ఒక వెలుగు ఉండాలి కదా ఆ వెలుగు ఆ ఫిలింకే ఉంది అంటే కరెక్ట్ కాదు ఆ వెలుగు ఆ ఫిలింకి లేదు ఫిలింకి ఆ దృశ్యముల యొక్క ఇంప్రెషన్స్ ఫిలిం మీద ఉంటాయి దృశ్యములన్నీ ఫిలిం నుంచే వస్తాయి మీరు హీరో చూస్తున్నారనుకోండి ఆ హీరో ఫిలిం నుంచి వచ్చేది హీరోయిన్ ఫిలిం నుంచి వచ్చింది విలన్ ఫిలిం నుంచి వచ్చేది అక్కడ ఏదైనా ఉద్యానవనం చూశారనుకోండి సినిమా తెర మీద అది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఆ ఫిలిం నుంచే వచ్చింది కాబట్టి ఈ దృశ్యములన్నీ ఫిలిం నుంచి వచ్చాయి కానీ ఈ దృశ్యములను కనబడి ఇట్లా చేసే వెలుగు మాత్రం ఫిలిం నుంచి కాలేదు ఆ సోర్స్ వేరే ఉన్నది ఫిలింకి వెనుక ఉండదు సరిగ్గా అదేవిధంగా ఈ దేహము మనస్సు ఫిలిం మనస్తే ఫిలిం ఫిలిం కదులుతూ ఉంటుంది ఎప్పుడో సినిమా పెడితే ఫిలిం కదులుతూ ఉంటుంది మనస్సు కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి మనస్సే ఫిలిం మనకి ఎంతవరకు మన అనుభవంలో ఉంది ఆ మనస్సు వెనుక ఉండి మనస్సుని తద్వారా ఇంద్రియములను దేహమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగు దానికే ఆత్మ అంటే ఆ వెలుగుకి ఆత్మా పేరు పెట్టడం జ్యోతిషి పేరు పెట్టుకోవచ్చు కదా అంటే చూడయా నీ స్వరూపము ఇటు దేహము అటు మనస్సు కూడా కాదు మీ స్వరూపము ఆ వేలుగులే ఇప్పుడు ఇప్పుడు మూడు తెలియ దేహం ఉన్నది ఈ మనస్సుని తద్వారా దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి వెలుగు మూడు ఉన్నాయి ఈ మూడులో ఏది మీరు అన్నది మీరు సెటిల్ చేయాలి దేహము మీరు ఏదో ఒకటే అవుతారు మీరు వాట్ ఆర్ యూ అంటే ఆ మీరు మీ స్వరూపము ఆ వెలుగే కాబట్టి ఆ వెలుగుకి ఎటువంటి పేరు పెట్టాలంటే అది మీ స్వరూపము అని అలాగా గట్టిగా ఎప్పటికీ తెలుస్తూ ఉండేటువంటి పేరు పెట్టాలి ఊరికే జ్యోతి పేరు పెట్టేస్తే అది జ్యోతి అయిన మాట వాస్తవమే వెలుగే జ్యోతిహింటే వెలుగు కానీ స్వరూపమేది అనే విషయంలో ఒక నిర్ధారణ లేకుండా అలా మిగిలి కాబట్టి ఆ దోషాన్ని కూడా పరిహరిస్తూ ఆ వెలువే మీ స్వరూపము అని చెప్పుట కొరకై దానికి జ్యోతి ఏం జ్యోతి ఆత్మజ్యోతి అని పేరు పెట్టారు ఆ ఆత్మజ్యోతి ఉండబట్టే మనస్సు సంకల్పిస్తూ చేతులు పనిచేస్తున్నాయి కాళ్ళు నడుస్తున్నాయి అన్ని కర్మల్ని మనం చేసుకోగలుగుతున్నాం కాళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి కాబట్టి ఆత్మ ఆత్మజ్యోతి వల్లనే ఈ జగద్వ్యవహారం అంత ఘటిల్లు చూడవి అది ఆ మంత్రం దాని మీద మనం భాష్యం చూస్తూ ఉన్నాం ఈ భాష్యంలో పూర్వపక్షం ఏమిటంటే ఆత్మనేదేమీ లేదు దేహము మనస్సుతో మీరు సరిపెట్టుకో సరిపెట్టుకోండి ఆత్మ అనేది లేదు అని ఆ విధమైన పూర్వపక్షాన్ని వదలాలని మనం చూస్తో ఉన్నాం సో ఆ పూర్వపక్షం ఏమిటంటే సంఘాతమునకే చూచుట విన్నుట సంఘాతము అంటే దేహము మనస్సు ఇంద్రియము దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూట సంఘాతము అంటే మూట ఈ మూటకే ఆయన చూచిత వినుతా మొదలైనటువంటి జ్యోతిష్కార్యములను అనగా వెలుగు ఉన్నప్పుడు ఘటిల్లే పనులను చేసే శక్తి ఈ మూటకే ఉన్నది మళ్లీ వేరే వెలుగు ఒకటి వేరే ఉన్నది దానికి ఆత్మను పేరు అలా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆత్మ అనేది ఏమీ లేదు ఈ వెలుదే ఆత్మ సారీ ఈ దేహము మనస్తే ఆ వెలుగు అని కోరుక కానీ మీరు సిద్ధాంత ఏమని చెప్పారంటే నా స్వప్నస్సుమృత్యో దృష్టవ దర్శన ఇది చాలా చిత్రమైన ఊహింసని సమాధానం దేహము మనస్సు దాన్ని సంఘాతము ఉంటాం ఆ సంఘాతము మాట పట్టుకోండి సంఘాతము కంటే విలక్షణమైన వెలుగు ఉన్నది సంఘాతమే తనంత తానే అన్నీ చేసుకుంటూ ఇంకా వేరే వెలుగనేది లేదు అనే మాట సరికాదు నా ఎందుకో తెలుసునా ఎందుకంటే ఆ హేతువు చాలా చిత్రమైన చెప్తున్నారు శంకర్లు ఈ హేతు ఏమిటంటే స్వప్నము స్మృతి అని రెండున్నాయి అంటే కలగనుట గుర్తు వచ్చుట గుర్తు వస్తుంది కలగంట ఈ రెండింటినీ ఈ రెండింటికూ మన అనుభవం ఎలా ఉంది స్వప్నంలో మీరు ఇంతకుముందు చూసిన దాన్నే మళ్ళా చూస్తారు గుర్తొచ్చినప్పుడు ఇంతకుముందు మీరు చూసిన దాన్నే లేకపోతే ఇంతకుముందు మీరు తెలిసినదే మళ్ళీ తెలుస్తుంది ఓకే అయితే ఈ సంఘాతం భిన్నంగా విరుగుందని ఎలా తెలిసింది దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఏ సంఘాతమైతే జాగ్రతవస్థలో ఒక దానిని చూచినదో ఆ సంఘాతము స్వప్నంలో లేదుగా స్వప్నంలో ఆ సంఘాతము లేదు అయినా జాగ్రత్తలో చూసిన దాన్ని స్వప్నములో చూచుట మన అనుభవంలో ఉన్నది అనగా అర్థమేమిటి సంఘాతము కంటే విలక్షణమైన ఒకటి ఉండాలి దానికి అది ఆ వెలుగు అదే ఉండాలి సంఘాతమైన సంఘాతం కంటే విలక్షణమైన వెలుగు ఉండుండాలి ఆ వెలుగుకి ఆ వెలుగు సాక్షి ఒక మనకి జాగ్రత్తలో చూసిన దానికి ఆ వెలుగు సాక్షి స్వప్నావస్థలో కూడా ఆ వెలుగే ఉంటుంది సాక్షిగా కాబట్టి జాగ్రత్త అవస్థలో చూసినది స్వప్నావస్థలో కనపడుతోంది అంటే ఆ చూచేది ఎవరు అన్నట్లయితే చూచేది దేహము అంటే ఆ సంఘాతము అన్నట్లయితే ఆ సంఘాతము స్వప్నావస్థలో లేదు కనుక జాగ్రత్త వ్యవస్థలో చూసిన దారిని స్వప్నావస్థలో చూచుట సంభవమయ్యేటిది కాదు కానీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో చూచుట మన అనుభవంలో ఉన్నది కాబట్టి ఏ సంఘాతమైతే జాగ్రత్త ఉండి స్వప్నావస్థలో లేదో ఆ సంఘాతము కంటే విలక్షణమైన విలుగుయే జాగ్రత్త అవస్థలోనూ చూస్తోంది అదే స్వప్నావస్థలోనూ చూస్తోంది అని మనం నిర్ధారించట తప్పదు అది ఒక విషయం తర్వాత యాభై ఏళ్ల మీరు ఏ గ్రామంలో పుట్టారో ఆ గ్రామానికి మీరు వెళ్తే యాభై ఏళ్ల మీరు చూసినవన్నీ మీకు గుర్తుకు వస్తున్నాయి అనుభవం ఉన్నది దీన్ని కూడా సంగాతము కంటే విలక్షణమైన మెలుగు గలదు అని తెలుతోంది అని స్పష్టమవుతోంది ఎందుకని సపోజ్ చూచేది సంఘాతమే అయిన పక్షంలో ఏ సంగాతము యాభై ఏళ్ల క్రితం చూచిందో ఆ సంఘాతం ఇప్పుడు లేదు కాబట్టి యాభై ఏళ్ల క్రితం చూచింది ఇప్పుడు గుర్తు రావడానికి వీలు లేదు ఆ సంఘాతం లేదుగా ఇప్పుడు ఇప్పుడు ఇంకో సంఘాతం ఉన్నది కాబట్టి ఆ సంఘాతము వెనుక నుండి ఒక వెలుగు యాభై ఏళ్ళ క్రితం ఒక దానిని చూచింది ఆ వెలుగు ఇప్పుడు కూడా ఉన్నది అలాగే ఉన్నది చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది సంఘాతం పోయి ఆ పోయి కొత్త సంఘాతం వచ్చింది కానీ ఆ వెలుగు మాత్రం చెక్కు అలాగే ఉన్నది ఆ వెలుగే కూడా చూస్తుంది అందుచేతను ఆ స్మృతి అనేది సంభవం కాబట్టి మీరు చూడండి మీకు ఒక అనుభవం కలుగుతుంది ఎవరినో చూస్తే మీకు సుఖం కలుగుతుంది ఆ సుఖం ఎంతసేపు ఉంటుందో అరగంట ముప్పై గంట ఉంటుంది అది పోతుంది మళ్ళీ ఇంకో ఘటన జరిగి మీకు దుఃఖం కలుగుతుంది ఇప్పుడు ఆ సుఖమును పొందిన సంఘాతము లేదు ఈ దుఃఖమును అనుభవిస్తున్న సంఘాతము లేదు ఎందుకంటే సంఘాతంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి స్థిరంగా ఉంది నేను పొద్దున్న ఉన్న దేహము సాయంత్రం ఉండదు నిన్నటి దేహము ఈవేళ ఉండదు కాబట్టి నిన్న అనుభవించిన సుఖమునే నేను ఏ నేను నిన్న సుఖమును అనుభవించినాను ఆ నేను ఈవేళ దుఃఖాలను అనుభవిస్తున్నాను అని మీరు అనే అనుభవం మీకుందా లేదా ఉంది అప్పుడు దాని అర్థం ఎటువంటి తెలుసిన ఆ నేను సంఘాతము కావడానికి వీలు ఎందుకంటే ఆ నేను కనుక సంఘాతం నిన్న ఉన్న సంఘాతం వేరు ఈవేళ ఉన్న సంఘాతం వేరు కనుక ఏ నేను నిన్న సుఖాన్ని అనుభవించానో అదే నేను ఈవేళ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనే అనుభవం ఉండడానికి వీల్లేదు అనుభవం ఎలా ఉండాలి నిన్న అనుభవించిన సుఖము దాన్ని రూపాంతరం చెల్లి ఇవాళ అనుభవానికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే సంఘాతం మారిపోతే ఆ సుఖం యొక్క స్మృతి కూడా మారిపోవాలి అలా మారిపోవట్లేదు దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఏ నేను బాల్యంలో చిన్నపిల్లలతో గోటికాయలు ఆడినానో ఆ నేను ఇప్పుడు నా మనవలు మనవరాళ్ళు గోటికాయలు ఆడుతుంటే చూస్తూ ఆనందిస్తున్నాను అంటాడు వీడు కాబట్టి సంఘాతం ఆపోయిందిగా కాబట్టి సంఘాతమే చూసిందైతే ఆ సంఘాతం ఇప్పుడు లేనే ఆ అలాగంటి అనుభవము మనకు కలగడానికి వీలే ఉండేది కాదు కానీ కలుగుతోంది కాబట్టి సంఘాత విలక్షణమైన వెలుగు అదే సాక్షి అది గాలదు అని హేతువు చెప్పారు ఇదంతా మనం కవర్ చేసినాము చూడండి ఏదు స్వభావవాదిన స్వభావవాది అంటే నాస్తికుడు అతను ఏమన్నాడంటే దేహస్థైవ దర్శనాది క్రియ నా వ్యతిరిక్తస్థ ఇది చూచుటా వినుటా మొదలైనవన్నీ దేహమే చేస్తున్నాయా దేహము కంటే విలక్షణమైన వెలుగు మరొవుతుందన్నదే మాట లేదు అని అన్నాడే తక్షణ అది సరికాదు ఎందుకని ఇది దేహస్య ఏవ దర్శనాది క్రియ స్వప్నే దృష్టస్య దర్శనం నష్ట దేహమే చూపితా వినుతా చేసేదైన పక్షంలో కలయందు ఇంతకుముందు చూచిన దారిని మళ్లీ చూపితా ఇంతకుముందు విన్నదారిని మళ్లీ వినుతా అనే అనుభవం ఉండడానికి అంధ స్వప్నం పశ్యం దృష్టపూర్వమేవశ నాకు సన్న శాఖ ద్వీపాధిగతం అదృష్ట రూపం మనం ఇక్కడ ఉన్నట్టున్నాం ఇక్కడ ఇక్కడే అది కూడా అయితే సో ఇప్పుడు ఒక ఆయనకి చూపు పోయింది పెద్ద వయసు సన్నగిల్లింది తర్వాత చూపు పోయింది కూడాను చూపు కాదు లేకుండా కూడాను ఏదో క్యాట్రాక్టర్ ఈ మధ్యనంటే ఆపరేషన్లు వచ్చాయి పూర్వం క్యాంట్రాక్ట్ ఆపరేషన్లు అబితే పోయిందంతే చూపు పెద్ద వయస్సుతో పాటు మిగతా విన్నో పోయా అలాగే ఇదిపోయింది కానీ కళలో అన్ని చూస్తూ ఉంటాయి తను యువనలో పెద్ద వయస్సులో పెద్ద వయస్సులో అనుభవించినటువంటి వాటిని కళలో చూస్తూ ఉంటాడు ఈ దేహము ఈ కన్ను ఈ చర్మచక్షువు ఈ దేహము అన్నట్లయితే ఆ దేహము కళలో లేదు ఈ చర్మచక్షువు ఊడేపోయింది కాబట్టి అంతకుముందు చూసినవన్నీ మళ్లీ చూడడం అనేది సంభవమే కాకుండేటి కానీ అలా చూస్తూ ఉన్నారు కాబట్టి తతశ్చ ఏతత్ సిద్ధం భవతి దాన్ని కూడా ఇది సిద్ధిస్తోంది ఏమిటి సిద్ధిస్తోంది యహా స్వప్నే పశ్యతి దృష్టపూర్వం వస్తు సహాయవ పూర్వం విద్యమానే చక్షుషి అద్రాక్షి నేహ ఇది చూపున్నప్పుడు చూసింది ఆ కన్ను కాదని దేహము కాదని చూపున్నప్పుడు కూడా చూచింది ఆ కన్ను వెనుక ఆ దేహము వెనుక కన్ను వెనుక ఉండే వెలుగని ఆ వెలుగు పాడవకుండా అలాగే ఉంటుందో అది చెడిపోదు కనుక దాంట్లో మార్పు చేర్పు ఉండవు కనుక ఈ దేహము ఈ కన్ను తేడా వచ్చేసి పోయినా కూడా ఆ వెలుగు అలా స్థిరంగా ఉంది కనుక స్వప్నంలో ఆ వెలుగు మళ్లీ వాటినన్నింటినీ చూడగలుగుతోంది మీరు స్వప్నం దృష్టాంతం ఎందుకు ఇస్తున్నారు జాగ్రత్త ఎందుకు ఇవ్వాలంటే కొన్ని జాగ్రత్త కూడా తీసుకోండి జాగ్రత్తలో మీరు గుర్తు చేసుకుంటున్నారు కదా అది జాగ్రత్త కాబట్టి జాగ్రత్తలో చూసిన దాన్ని జాగ్రత్తలో మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు కనుక దేహం విలక్షణమైన వెలుగు ఉన్నది జాగ్రత్తలో చూసిన దాన్ని మళ్ళీ స్వప్నంలో చూస్తున్నారు కనుక దేహం విలక్షణమైన వెలుగు ే ఆత్మా అని పేరు ఒకవేళ దేహమే ఆత్మ ఆత్మన్నట్లు తీసేది దేహమే అయితే అలా అవడానికి వీల్లేదు కదా దేహశ్చే ద్రష్టా సహాయన అద్రాక్షీ తస్ ఉద్ధృతే చక్షుషీ స్వప్నే దృష్టపోర్వన్న పశ్యే ఇప్పుడు ఈ నాస్తికులు ఏమంటారంటే స్వభావవాదులు అంటారు ఆధునిక కాలంలో వాళ్ళు హేతువాదులు అనే పేరుతో చరాబణిలో ఉన్నారు హేతువాదులు అనే పేరుతో వాళ్ళే ఈ మధ్యన జన వేదికను ఒకటి పెట్టి కొంత ప్రచారం చేస్తున్నారు ఈ జన వేదిక ఒక రకంగా ఆ హేతువాదుల యొక్క కొనసాగింపు అన్నానికి వీల్లేదు అన్ని అంశాల్లో కాదు కొన్ని అంశాల్లో వాళ్ళకి వీళ్ళకి కోరికలు ఉన్నప్పటికీ హేతువాత సంఘం వేరే ఉన్నది జన విజ్ఞాన వేదిక వేరే ఉన్నది జన వేదిక యొక్క రహస్యం మీకు చెప్తానే అది వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలుసు నేను చెప్తున్నా నాకెలా తెలుసు నేను పరిశీలిస్తూ ఉంటాను అని చెప్పి సో జన వేదిక వాళ్ళు ఇట్స్ రియాక్షన్ ఎలా డికే డీకే డీకే అంటే ద్రవిడ కషగం గజగం అని మనం ఉంటాం వాళ్ళ కషగం అనేది ఆ ద్రవిడ గజగం అన్నది దళితులు అదే హరిజనులు ఇతర కులాల నిమ్న కులాల వారిపై ఉన్నత కులాల యొక్క దౌర్జన్యానికి ప్రతిక్రియగా డీకే వచ్చింది మరి డీకే తమిళనాడులో వచ్చింది ఆంధ్రాలో రాలేదు కర్ణాటకలో రాలేదు తమిళనాడులో వచ్చింది కారణం ఏమిటి అంటే తమిళనాడులో ఉన్నత కులముల యొక్క దౌర్జన్యం నిమ్న కులాలపై సర్వాధికంగా ఉండేది సౌత్ ఇండియాలో అంచేది అక్కడ మళ్ళీ మీకు మహారాష్ట్రలో వచ్చింది దళిత్ మూమెంట్ ఎందుకంటే అక్కడ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఏదైనా సెలా ఉందా కాబట్టి ద్రవిడ కవజకం ఏ విధంగా ఒక సామాజిక వివక్షకు ప్రతిక్రియగా వచ్చినదో సరిగా అదేవిధంగా మన సమాజంలో అంధవిశ్వాసములు చాలా అధికంగా ఉండడం ఆ అంధవిశ్వాసముల ప్రవాహంలో సమాజం కొట్టుకుపోతూ ఉండడం దాన్ని చూచి కడుపు మండి దాన్ని జీర్ణించుకోలేక జన విజ్ఞాన వేదిక అనేది ప్రతిక్రియగా వచ్చింది అంచేత జన వేదిక వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన వాళ్ళు పెద్ద సభోగత పెట్టి వాళ్ళలో ఒకడు అందరికీ విభూతిస్తాడు విభూతించి చూడండి ఇలా విభూతిస్తే దేవుడు అవుతాడంటే మరి నేను కూడా దేవుడు అవ్వాలి కదా నేను దేవుడిని కాదు నేను ఇలాంటి మనిషినే నేను మీకందరికీ విభూతిచ్చినటువంటి పద్ధతి ఇది అని చూపిస్తాను తర్వాత ఇంకోటి చేస్తాడు అరచేతిలో హారతిస్తూ ఉంటారు కొంతమంది స్వాములు పూజారి తీసేసి పూర్ణాహుతి చేసి హారతిచ్చేపుడు అరచేతులు పెట్టి వెలిగిచ్చేస్తూ ఉంటారు దాన్ని ఎవడో విడియో తీస్తాడు వీళ్ళంత భక్తులు హర హర మహదేవను ఆవేశం కట్టలేకపోతారు ఈయన హరచేతిలో హారతిడు ఆ జన విజ్ఞాన వేదిక సమావేశంలో మీరు వీడియోలు ఉన్నాయి మీరు చూడచ్చు అతను ఏం చేస్తాడంటే అరచేతిలో ఇలా హారతిస్తాడు సరిగ్గా ఈ చిన్నట్టే ఈ స్వామి చిన్నట్టే ఇస్తుంది సరిగ్గా తర్వాత చెప్తాడు చూడండి నాకేమహిమలు లేవు అరచేతిలో హారతిచ్చే పద్ధతిది ఈ విధంగా చేసినట్లయితే మీరు ఆ అరచేతిలో హారతియవచ్చు మీలో ఎవరైనా చేయొచ్చు ఆ స్వామి అలా అని చెప్పాడు